తండ్రి ఇస్తూ ప్రభానికి వంద నాలుగు రోజా పరిశుద్ధుడానికి సూత్రం తండ్రి ప్రభా మేము ఇక్కడ కూడుకున్నాం ప్రభా మా మధ్యలో నువ్వు ప్రభా నా రజ ప్రభాను వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా నా రజా నీకే వంద ప్రతి మురకు జవాబు దయించింది ప్రతి అభిషేకించి నా ప్రభానీకే వంద నాలుగు బలమైన సాధనంగా వాడుకొని ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాట్లాడి మా అందరినీ నా ప్రభా నీ కృపలో భద్రపరిచి నా ప్రభ నీకే వందనాలు నీ నీ చిత్తనుసారంగా మా అందరి నడిపింపు దై చేయమని వేస్తున్నాం నడుస్తున్నాను తండ్రి అమీన్ థ్యాంక్ యూ దృష్టి నశించు దాని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగు చేయ్యుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము తొలగించి పాపము చివస్థపరచము చాపము తొలగించి దేవించు దేవం దృష్టి ఉంచు మా దేశము నశించు దానిని బాగుచు తోపానుల ma pai kottaga varadanan munchivayaga thavapane illo ma pai kottaga varadanan munchivayaga pantalam padai poyi కఠిన కలి దేశపుని దాని వా స్తోత్రం పరిస్థితి మహన్నద్రా సమత్ర దేవులు ఏసాన్ని కొన్ని వందలైనా గొప్ప దేవుడ మంచి దేవుడ చేసే అనికొందని ఆచరించిన ఈ సమయాన్ని మాకు ఇచ్చి అయ్యా చేసుకోవడానికి ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు ఇలాంటి సమయం మేము ఇంకా అధికంగా వాడుకున్నాడని కృపా కనుక ఉండదా జరుగుతుంది వాక్యం విప్తుండగా నీ యొక్క పరులోకం మర్మాన్ని తెలియని జరుగుతుంది యొక్క హృదయాలలో ఆయా తట్టి ఆయలు ఏమైనా ఎత్తడం జరుగుతుంది గొప్ప హృదయాల్లో చొచ్చుకొని ఆయా వాక్యము విభజించబడేదని కృప సొంత మాటలు సొంత తలంపులు ఆలోచనలు ఏమి లేకుండా నీ చిత్తానుసరంగా ఆయా వాక్యం బోధిస్తుండగా నాలో మీరుండి మాట్లాడడం జరుగుతుంది నిశ్చితానుసరంగా మాట్లాడడం జరుగుతుంది గొప్ప మేలు ముందర నడిపించండి తిప్పరిలో చేయండి జరుగుతుంది అయ్యా వెనుకబడుతున్న వాళ్ళు మా ఏ ముందు దోషులని కృపకాడి అయ్యా సేవ చేసే జీవితాన్ని మాకు దాచేయండి కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పని తాకండి అయ్యా ఈ సినిమా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నందుకు వంద అంచర్ ఇచ్చిన తగ్గండి ప్రత్యేక బిడ్డని నిశ్చితాను నడిపించి అయ్యా వాక్యాన్ని నీర్కట్టి ఫలిం దాచేయమని ఈ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం మన ప్రభువగు ఏసుక్రీస్తు తండ్రి దేవుడు స్థుతి స్థుతింపబడును నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యం మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను అలుయ్య దేని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఇక్కడ దేవుడేం మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం రక్షింపబడలేదో రక్షింపబడినప్పుడు అన్యుల ఆచారాలు అన్యుల తలంపులు అన్యుల్లాంటి జీవితం మనం జీవించినాం లోక సంబంధమైన జీవితాలను మనం జీవించడం అందరు ప్రతి ఒక్కరు ఇష్టానుసరమైన జీవితాలను మనం జీవించిన కానీ ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడి బాప్టిసియం పొందుకున్న తర్వాత ఏసుక్రీస్తు నామంలో మనందరం రక్షింపబడ్డాం రక్షింపబడ్డ తర్వాత ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడని మనం అంగీకరించినాం అంగీకరించిన తర్వాత ఏసుక్రీస్తు మనకు దయచేసిన గొప్ప ధన్యత అంటే నిత్య జీవాన్ని నిత్యత్వాన్ని మనకి ఇక్కడ ఏమంటుండ దేవుడు ఏసుక్రీస్తు తిరిగి లేచట వలన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికలను చొప్పున మనలను మరలా జన్మింపజేసాను అలుయ ఎంతగా జన్మింపజేసిండు అంటే ఎంతగా ప్రేమించిండు ఏసుక్రీస్తు అంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని కాపాడుకున్నాడు రక్షించిండు పాపంలో ఉన్న మమ్మల్ని లేవనెత్తిండు ఏదైతే కట్టడ ఆయన కట్టిండు ఏదైతే రాజ్యాన్ని ఆయన స్థాపించిండో ఆ రాజ్యంలో ఆయన ఉండడానికి గాను ఆయన ఎంత ప్రేమించిండు అంటే తన స్వరక్తం మనల్ని కొన్నాడు అందుకు గాను బాప్టిసం అనేది ఎయిస్ క్రీస్ ఇక్కడ ఐదో వచనం కడబరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్త్యం పర్లోక మందు భద్రపరచబడి ఉన్నది అలియ ఎవరికి భద్రపరచబడి ఉన్నది ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో దేవుని చిత్తానుసారంగా భయభక్తులు కలిగి ఉంటారో వారి మాత్రమే భద్రపరచబడి ఉన్నదంట ఏంటిది అది కడవరి కాలం ఈ కాలం ఏంది అంటే కడవరి కాలం ఈ కాలంలో చాలా మంది మంచి మంచి విశ్వాసులు కూడా పడిపోతూ ఉంటారు లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే లోకం మొత్తం పాపంతో నిండుకొని ఉన్నది బయలుపరచబకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పర్లోక భద్రపరచబడి ఉన్నది ఏ స్వాస్థ్యం మనం ఏసుక్రీస్తు స్వాస్థ్యం ఆ స్వాస్థ్యం ఎక్కడ ఉందంట పర్లోక భద్రపరచబడి ఉన్నదంట ఇందువలన మీరు మికిలి ఆనందిస్తున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది ప్రేమంటుండు దేవుడు స్వరక్తమిచ్చి మనల్ని కాపాడుకున్నాడు మనం ఏసుక్రీ స్నామంలో బాప్టిషన్ తీసుకున్నాం పరిశుద్ధమైన బలులు మనం చేయివేస్తా ఉన్నాం మన ఒక రాజ్యాన్ని ఒక మంచి పరిపూర్ణమైన కట్టడను దేవుడు కట్టిండు పరలోక రాజ్యంలో మన మనల్ని ఉంచడానికి దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కాపాడేండు అయితే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడైతే ఇందు వలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అలుయా ఏంది ఏసుక్రీస్తు రక్తం ఇచ్చిండు ఏసుక్రీస్తు చనిపోయిండు మన కోసం ఇచ్చిండు చనిపోయిన తర్వాత శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు లేదనేది ఇవన్నీ మనం తెలుసుకున్నాం పరలోక రాజ్యం ఉందని కూడా తెలుసుకున్నాం కానీ ఇందువలన మీరు మిత్రులు అను ఆనందించుతున్నారు కానీ అవసరంను బట్టి నానా విధములైన శోధనల చేత అది ఏమంటుండు శోధనలు ఎవరికి అంట ఎవరి ఎవరైతే ఏసుక్రీస్తు నామంలో రక్తంలో కడగబడ్డరోసుక్రీస్తు నామంలో రక్షణను పొందుకున్నారో వాళ్ళకి ఏమవుతుందంట అవసరంను బట్టి నానా విధములైన శోధనల చేత ఎలాంటి అవసరం మనకు ఏదైతే అనుకుంటున్నామో అలాంటి అవసరంలోన బట్టి నానా విధములైన శోధనల చేత అలూయ చాలా మంది ఏం చేస్తున్నారంటే హీలింగ్స్ ని మొత్తం హీలింగ్ వస్తుంది ఇక రోగం అనేది రాదు అన్నట్టు చెప్పుకొని వస్తున్నారు ఇదంతా రాంగ్ అలూయ ఇక్కడ ఏమంటున్నాడు అంటే శ్రమ అనేది ఎవరికి అంటే దేవుని ప్రజలకే వస్తుంది అలూయ ఎవరికి కష్టాలు వస్తాయి అంటే దేవుని ప్రజలకే వస్తాయి ఎవరికి శ్రమలు వస్తాయి అంటే దేవుని ప్రజలకే వస్తాయి ఎందుకు అప్పుడు దేవుడు శ్రమ పడ్డాడు మనం కూడా శ్రమ పడాల్సిందే ఎందుకంటే దేవుని బిడ్డలం మనం ఇప్పుడు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది అలుయె ఎంత కాలం అంట కొంచెం కాలమే ఈ శ్రమ అనేది లోక సంబంధమైనదా దైవిక సంబంధమైనదా ఏదో మనం ఆలోచన చేసుకోవాలా శోధన అనేది దేవుని పని నువ్వు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చేదాన్ని శోధన అంటారు అలుయ ఏదైతే మన జీవితంలో అవసరతల కోసం వచ్చేదాన్ని శోధన అన్నారు అలుయ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పని చేసుకుంటూ వెళ్తుంటే ఒక సేవకి వెళ్ళినావు దగ్గర వాళ్ళు తిట్టడము కొట్టడము చంపాలని ప్రయత్నం చేసుకుంటే ఇది శోధన దేవుని పండు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మన అవసరతలు ఏదైతే మనకు డబ్బు కానీ ఇంట్లో నిత్య అవసర అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా శోధన రాదు ఇది అవసరాలు మాత్రం హలిగా ఇక్కడేమంటున్నాడు అంటే దేవుని పని చేసుకుంటూ పోయేటప్పుడు వచ్చేదాన్ని మాత్రమే శోధన అది ఏంటంటే ఇక్కడ చూడండి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ఏంటంట రకరకాల శోధనలు ఉన్నాయంట దేవుని పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రకరకాల శోధనలు ఉన్నాయి ప్రస్తుతంన కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది ఎప్పుడంట ఇప్పుడు ప్రస్తుతము కొంచెం మాత్రమే దుఃఖం కలుగుతున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా హలుయ ఒక సువర్ణము ఎట్లా అగ్నిలో కాలస్తేనే అది శుభ్రపరచబడుతుంది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత హలుయ అయ్యా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా శోధనలు రాకుండా ఉంటే దేవుని ప్రేమిస్తున్నావు ఎట్లా తెలుస్తుంది దేవుడు గొప్పవాడని ఎట్లా తెలుస్తుంది ఇజ్రాయిల్ ప్రజలు నాలుగు సంవత్సరాలు క్షమపడ్డరు సింహబడ్డాడు వెంటనే వాళ్ళని తీసుకురావచ్చు దేవుడు కానీ వాళ్ళను చుట్టుపక్కల అంతా తిప్పుకుంటా ఒక పది మిరాకిల్స్ చేసి లోకంలో ఎవ్వరు చేయని మిరాకిల్స్ పది మిరాకల్స్ చేసి వాళ్ళకు బయటికి తీసుకొచ్చండు దేవుడు నేను దేవుణ్ణి మీరు అంటే వాళ్ళు వచ్చేస్తారు కానీ నేనేదో మ్యాజిక్ చేసిండి అన్నట్టుగా అక్కడ అర్థమవుతుంది కానీ అందుకే దేవుడు ఏం చేశాడంటే నేనే దేవుణ్ణి నేను కాకుండా వేరే లెవరు చేయరు అనేది వాళ్ళకు రుజువు చేసి చూపించాడు అప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేశారంట ఆయుజుల ప్రజలు నమ్మారు ఆ నమ్ముళ్ళ కూడా మళ్ళా సనగుడు గునుగుడు అనేది ఖచ్చితంగా ఉంది ఇక్కడ చూడండి ఏడవ వచనం నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము లోక సంబంధమైన ఒక సువర్ణమే అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందంటే శుద్ధపరచబడుతుందంట దానికంటే అమూల్యమైన వ్యక్తులం మనం దానికంటే అమూల్యమైన పిల్లలు మనం దేవుని పిల్లలు మన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది అది ఒక శ్రమ వచ్చింది అయ్యా నాకు ఇది చేస్తలే అది చేస్తాలో లేదు అని చెప్పేసి మనం ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దానికంటూ ఒక సమయం ఉంటుంది దేవుడు దాన్ని వెయిట్ చేపిస్తా ఉంటాడు ఎందుకంటే నువ్వు అది నిలబడవా ఓపిక అనేది ఉన్నదా లేదా దేవుడు చెక్ చేశాడు హండ్రెడ్ ఎందుకంటే విశ్వాసం ఖచ్చితంగా మన ఉండాలి అంటే వెయిటింగ్ అనేది ఖచ్చితంగా మన లోపల ఉండాల హలుయ ఇక్కడ చూడండి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది ఏసుకి ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయో కలుగుటకు కారణమగును హౌలుయ శోధన ఏం చేస్తుందంట అయ్యా మాకు శోధన వచ్చిందయ్యా శోధన తీసేయి హలుయ శోధన తీసేయి శోధన నుంచి ఎట్లా తప్పించాలా అనేది దేవుణ్ణి అడగాల హౌలుయ ఈ శోధన నుంచి నేను ఎట్లా ఓవర్కమ్ కావాలా అని చెప్పేసి దేవుణ్ణి అడగాల హర్ౌలియ శోధన రాంగ్ని శోధన వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది మనం బాధపడతామంటాం శోధన మనకే వస్తుంది మరి దేవుని పిల్లలమైనా మనకు రాకుంటే ఇంకొవరికి వస్తుంది దేవుని అంగీకరించిన ప్రజలు మనం కాకుంటే మనకు కాకుండా ఇంకొవరికి వస్తుంది బాడీలో కానీ ఏదన్నా కానీ ఏదైనా రోగం వచ్చినా ఏదొచ్చినా ఆర్థిక ఇబ్బంది అయినా ఒక జాబ్ లేకపోయినా ఇంకా కూడా అవన్నీ మనకు కాకుండా ఎవరికి వస్తాయి ఈ పరీక్ష ఏదైతే ఈ శోధన ఉందో ఏదైతే పరీక్ష ఉందో ఈ పరీక్ష మనం విజయం పొందుకోవాలి అప్పుడే కదా నిజమైన దేవుడు ఈయనే ఆయన తెలుస్తుంది మనకు నిజమైన దేవుడు అనేది తెలియదు ఎందుకంటే నార్మల్గా అన్ని మనకు దొరికిపోయినాయి అనుకో దేవుడు అవసరం లేదు దేవుణ్ణి కూడా మనం పూజించాం దేవుణ్ణి కూడా మనం వెతకం ఎప్పుడైతే ఈ శోధనలు వస్తే అప్పుడు మాత్రం ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నీకు చిన్నదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును హుయ ఏం చేస్తుందంట ఈ శోధన శోధన అంటే ఖచ్చితంగా ఏం చేస్తుందంట దాని గుండా వెళ్ళి ఏసుక్రీస్ ద్వారా ప్రత్యక్షం మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును హలుయ శోధన అనేది ఖచ్చితంగా రావాల వచ్చినప్పుడు ఏమొస్తుందంట మనకు మెప్పు వస్తుందంట మహిమ వస్తుందంట ఘనత వస్తుందంట హలుయ చాలా మంది విశ్వాసులు ఇప్పుడు శోధనలు పడుతున్నాం మేము శోధనలు ఉన్నాం షోధనలు మాకు రాకుండా ప్రాధం చేయండి క్షేమలు రాకుండా ప్రాధాన్యం చేయండి అని చెప్పేసి చాలా మంది ప్రాధాన్యం చేస్తుంది శ్రమ్ అనేది ఖచ్చితంగా రావాల్సింది షోధ శోధనలు అనేది కూడా ఖచ్చితంగా రావాల్సింది ఎప్పుడైతే వస్తే అప్పుడు మాత్రమే మనం సువర్ణంగా మార్చబడుతుంది ఎందుకంటే ఒక ఐరన్ని మనం ఉంచాలని మన తెలిసిన విషయం ఐరన్ ఉంచాలంటే ఏం చేయాలి హీట్ చేయాలి బాగా మండిపయ్యాలి దాన్ని బాగా ఎర్రగా మండిపించిన తర్వాతనే దాన్ని ఎట్లా కొడితే అట్లా షేప్ వస్తూ ఉంటుంది అదులు కొట్టబడకుండా అది సేపే రాదు అట్నీ మనకు ఒక్క దినంలో అన్ని ఇచ్చేసినాను అనుకో దేవుడు కూడా మనకు అవసరం లేదన్నట్టే ఉంటుంది ఏ ముందు నార్మల్గా వచ్చేసింది అన్నట్టు ఉంటుంది అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా విషయాల్లో చాలా విషయాల్లో మనం క్షేమ గుండా తీసుకెళ్తా ఉంటాడు హలుయ ఎనిమిదో వచనం మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు హలుయ అవును కదా మనందరం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం కానీ మనం చూసినామా హలుయ మనందరం దేవుని ప్రేమిస్తున్నాం కానీ మనం ఆయనను చూసినామా చూడలేదు మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించొచ్చు మీ విశ్వాసనకు ఫలమును అనగా ఆత్మ ఆత్మరక్షణ పొందుచు చెప్ప శక్యము మహిమా శక్తిమైన సంతోషం గల వారే అవును కదా ఎన్ని శ్రేమలు వచ్చినా కూడా మనం ఏం చేయాలో ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ఎందుకు ఈ సంతోషం మనకు మాత్రమే తెలుసు అయ్యా నా జీవితంలో ఆర్థిక ఇబ్బంది తెలుసు మనకు తెలుసు దేవుడు కార్యం చేశాడని కూడా తెలుసు అయ్యా నా జీవితంలో పలానా రోగం ఉన్నది నా జీవితంలో పలానా జాబ్ లేదు నాకు ఫలానా ఇల్లు లేదు అంటే లోక సంబంధమైన ఏ ఉన్నా లేకున్నా కూడా బట్ అన్నిటినీ దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి మనం విశ్వాసంతో ముందడిదారు ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచ్చు చెప్ప సౌక్యంగానే మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు పదోవచనం మీకు కలుగు ఆ కృప గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు తన ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోయే మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించింది పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు శువార్త ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కాదు గాని మీ కొరకు తమ పరిచర్య చేశారని సంగతి వారికి బయలుపరచబడాను దేవదూతలు ఈ కాలం తంగి చూడగోరుచున్నారు పదమూడు వచనం కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవాడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ఏసుక్రీస్తు ఈ రోజు మన దగ్గరికి వచ్చినా కూడా మన ఎట్లా ఉండాలంట రూప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంట నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుల ఉండుడని వ్రాయబడి ఉన్నది అది తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన కుమారులనబడిన మనందరం కూడా పరిశుద్ధపరచబడి ఉండాలంట కాగా మీరు విధేయుల విధేయులకు పిల్లలై మీ పరిపూర్ణ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై యుండు అలియ ఏంటంట పాత నిబంధనలో రకరకాల మన పాత జీవితంలో రకరకాల ఆశలు కోరికలు తలంపులు ఆలోచనలు లోకంలో మనుషులందరికీ ఎట్లయితుందో అదే విధంగా ఉండే మళ్ళీ అదే జీవితం మనం జీవించినాం అనుకో యేసుక్రీస్తు రక్షణ పొందుకొని కూడా పెడదామే ఏసుక్రీస్తు నామంలో బాప్టిషం పొందుకొని కూడా విరథమైపోతుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆ పాత జీవితం ఏదైతే ఉందో అది వదిలేయాలంట నూతన జీవితం ఏదైతే ఏసుక్రీస్తు రక్తం అయితే కడగబడ్డమో మనము ఏసుక్రీస్తును పోలి వచనం పక్షమాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థనే చేయించున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి అలి ఎట్లా గడపాలంట భయంతో గడపాలంట మన జీవితం ఎప్పుడు తుదముట్టించే వరకు ఒకటే జీవితం మనం జీవించుకుంటా వెళ్ళిపోవాలంట పాప జీవితం అనేది మనం చేయకూడదని ఇక్కడ చెప్తా ఉన్నాడు పద్దెనిమిదవ వచ్చిన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా బెండి వంటి క్షయ వస్తువుల చేత మీరు వివ చింపబడలేదు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రపిల్ల వంటి క్రీస్ రక్తం చేత విమోచింపబడితే రే మీరు ఎరుగుదురు కదా హలి బైబుల్ మొత్తం మనం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు వెతుకున్నా కూడా ఒకటే మాట పరిశుద్ధంగా ఉండండి పాపంలో పడిపోకండి పరిశుద్ధంగా ఉండండి పాపంలో పడిపోకండి ఇదే టాపిక్ అంతా ఇదే నడుస్తూ ఉంటాయి ఆది నుంచి ప్రకటన దాకా మనకు దేవుడు చెప్పుకొచ్చిన ముచ్చట ఒకటే పరిశుద్ధంగా ఉండండి నిత్యత్వంలోకి ఇంటర్ కాండి పాపం జోలికి వెళ్ళకండి పాపంలో పడకండి నరకంలో పడకండి అని చెప్పుకొస్తూ ఉంటాడు దేవుడు హృదయ చెప్తా ఉన్నాడు పితృపాలం పైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అలియ పాత జీవితంలో మనం ఏదైతే వ్యర్థమైన జీవితం మనం జీవించినామో అవన్నీ విడిచిపెట్టి వెండి బంగారంల క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అలియ ఏదో మనకు బంగారం తోటి మనల్ని విమోచించలేదంట ఏదో వెండించినందుకు మనల్ని లోకానుసారంగా ఇక్కడి నుంచి విమోచించలేదంట అమూల్యమైన రక్తం చేత ఏం చేసినట్టు వేసుకరిస్తూ మనం ఒక వస్తువు కొనాలంటే ఒక పైసలు ఇచ్చేసి మనం వస్తువు కొనుక్కుంటాం ఇక్కడ దేవుడు ఏం చేసిందంట మనల్ని రక్షించడానికి గాను అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే అని మీరు ఎరుగుదరు కదా ఏంటంట ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కాపాడుకొని ఆయన స్వరక్తం ద్వారా దేవుడు మనల్ని ఏం చేసిండట విమోచించిండు అంట ఇక్కడ చూడండి ఇరవై వచ్చింది ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసములైన మీ నిమిత్తం కడవరి కాలము ఎందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాదా మీ విశ్వాసము నిరీక్షను దేవుని ఎందు ఉంచబడినవి మీరు క్షయ నుండి కాక శాశ్వతంగా జీవంగా దేవుని వాక్యం మూలంగా నుండి పుట్టబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒక్కనొకడు హృదయపూర్వకంగాను నిష్కంగాను ప్రేమించుడి అలూయ అదే మళ్ళా దేవుడు చెప్పుకొచ్చిన విషయం అంతా ఒకటే ఉంటుంది నిన్ను వాళ్ళే నీ పూర్వమని ప్రేమించ బైబుల్ మొత్తం చెప్పుకొచ్చేది అదే దేవుడు పాపం చేయకండి పరిశుద్ధంగా జీవించండి అలుయ్య ఇక్కడ మొద పేతురు మొదట అర్థంలో దేవుడు చెప్పుకొచ్చే విషయం ఒకటే అమూల్యమైన స్వరత్వం దేవుడు మనల్ని కొన్నాడు రక్షించిండు ఏదైతే పూర్వం మనము పాప జీవితంలో జీవించినో అట్లాంటి జీవితం మళ్ళా జీవించకుండా దేవుడు చేసిన ఆ బలియాగానికి ప్రతిఫలంగా మనని దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా భయభక్తులు కలిగి పాప జీవితంలో మళ్ళా పడిపోకుండా శ్రమలు ఎలాంటి శ్రమలు దేవుల్లో శ్రమలు సేవ చేసేటప్పుడు వచ్చే శ్రమలు అలాంటి శ్రమలో సంతోషంగా ఆనందంగా ముందడుగు వేసుకుంటా వెళ్ళిపోవాలంటే ఇంకా ఏమంటుండదు సహోదర ప్రేమ కలిగి ఉండాల నినువలని పొరుగువాన్ని ప్రేమించాలి మనం ఎన్ని వాక్యాలు చెప్పి ఎన్ని చేసినా కూడా నిన్న వాళ్ళని పొరువాన్ని ప్రేమించుకుంటూ వ్యర్థం అయిపోతుంది ఎందుకు ఆజ్ఞ అతిక్రమే పాపం పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి మనం అందరం ఏకభావంతో పాపం జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవించుకుంటా సేవలు క్రమలు ఎన్ని వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడే చేస్తాడు ఈ విశ్వాసాన్ని పరీక్షించేది దేవుడే మనం పరిశుద్ధంగా ఉన్నామా లేమని తెలుసుకోవాల్సింది కూడా దేవుడే కాబట్టి దాంట్లో స్ట్రాంగ్ గా ఉండి సాయుతాంతలంపులలో పడిపోకుండా దేవుని చిత్తానుసారంగా ముందడుగు వేద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన ప్రవర్థన స్తోత్రం పరిశుద్ధ మహనోద్ర సర్వణోదర వందనా చెల్లించినా జరుగుతుంది గొప్ప దేవుడు మంచి దేవుడు వేసాయా వందనాలు అవునా నీ స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నా జరుగుతుంది లోకంలో ఎంతో మంది ఉండగా ఏమన్నాను రక్షించుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా జరుగుతుంది ఈ యొక్క ధన్యత నీకు వందనా చెల్లిస్తున్నాం ఈ ధన్యతను అవివేకంగా మేము తీసేయకుండా నీ కృపా కనికరం ఉండ దయచేయండి గొప్ప మేళతో మమ్మల్ని ముందరకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వంద నా చల్చిన జరుగుతుంది అయ్యా దిన అత్యధికంగా పెంపొందించబడాలని కృపా కనికరం దయచేయండి అయ్యా మేము సొమ్మశలికి పోకూడదైనా ఏదైతే విశ్వాసం ఉందో అయ్యా నిన్ను ముట్టకుండా అయ్యా నీ వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా విశ్వాసం పెంపొందించబడదన్న దొరుకుతండి అలాంటి జీవితం మాకు వద్ద జరుగుతుంది మళ్ళీ తిరిగి పాపప్ జీవితంలో మేము ఉండకుండానే కృపా కనికరం ఉండదాచేయండి అయ్యా బ్రహ్మపరిచే ఆత్మ మాలో పడుతుంది మనల్ని క్షమించండి జరుగుతుంది మన నుంచి విడుదలని దించండి జరుగుతుంది గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా సేవలో ఎన్ని క్షేమలు వచ్చినా ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా అయా ముందడుగు వేసిన కృపా కనుక రెండు దయచినది ఎంతమంది అయితే సేవ చేస్తున్నారు వాళ్ళందరినీ సేవలని మీరు దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా వాక్యంలో నూతన నూతనంగా మేము జీవించబడాలని అన్ని కృపా కనుక రచించండి అయ్యా ఇంకా లోతుకెళ్ళాలని కృపా కనుక ముందు దాచండి అయ్యా గొప్ప మేలుతో ముందడుగా నడిపించండి అవుతుంది ఏ పర్లక రాజ్యంలో మేము ఉండాలని కృపా కనుకరమంలో దయచండి ఏ పాపం జీవితం నుంచి విడదలం మాకు దయచేసి గొప్ప మేలతడా ముఖ్యంగా ఎంతమంది అయితే ఈ మీటింగ్ లో ఉన్నారో అదుగుతుంది వారి కుటుంబాలందరినీ మీరు దీవించని ఎన్ని క్రేమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అయా నీ తట్టు తిరగాలని కృపా కనక్రమంలో దయచని అదకండి నిరీక్షణ నువ్వై ఉండాలని కృపా కనుకరమంలో దాయించండి లోక సంబంధమైన మనుషుల మీద కొంతకాలమైనా ఏ స్వార్థపూరితమైన ప్రేమలను అలాంటి జీవితం ఉండకుండా గొప్ప అమ్మ వీళ్ళతో మనం ముందర నడిపించి నువ్వే కారం జరిగిస్తామని ఏ స్థలంలో పెడుకుంటాం తండ్రి థ్యాంక్ యూ రవన్న ప్రేజ్లాస్టర్ ప్రేజ్ అంశాల కోసం ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి ఓకే సిస్టర్ ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మహిళ యేసు ప్రభానికి ఎంతో వందలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ సర్వాధికారీన దేవ సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుడ పరిశుద్ధుడ నా దేవ నీకెంతో వర్ణాలిసయ్యా నీకే స్థుతులు స్తోత్రం గొప్ప దేవ నా తండ్రి వాకిందర మీరు మాతో మాట్లాడనారు ప్రవ్వ కడవరి కాలం ఓ ప్రవ్వ ఓ ప్రవ నా తండ్రి రక్షణ గురించి ప్రభ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన నా దేవ సిద్ధంగా ఉంది దాన్ని కాపాడుకు మీ స్వాస్థ్యం పరలోకం ముందు వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి నైనా మా రక్షణ పరలోకములు ఉంది కాబట్టి ప్రతి దశలోనైనా మా పిలుపు మా ఏర్పాటుని ప్రవ్వ మేము నిశ్చయం చేసుకోవాలా మా రక్షణను మేము కొనసాగించుకోవాలా ప్రతి దశలో భయముతోని వణుకుతోని ప్రవ్వ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే తయారు చేయడం ప్రవ్వా గొప్పదేవ దేని విషయంలో ప్రవ్వా మేము భయపడకుండా దేని విషయంలో చింతించకుండా మీ కొరకు జీవించే బిడ్డలగా మమ్మల్ని తయారు చేయమని ప్రష్టమైన మా రక్షణ పరలోకంలో సమస్త మా పౌరస్థితి పరలోకంలో ఉంది ప్రవ్వ నైనా మా రక్షణ అక్కడ మేము స్థిరంగా ఉంది మా జీవం ఏదో ఆశ్చపడిందనైనా నీకెంతో వందాలు ప్రవ్వ కాబట్టి అది మేము కొనసాగించుకోవాలా ముందుకు వెళ్ళాలా సహాయపడమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రవ్వ వాక్య అంశాల గురించి మేము ప్రార్థిస్తుందిగా ప్రవ్వ ప్రార్థన అంశాలన్నీ మీ సన్నిధి మేము తీసుకొస్తున్నమైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా దేవి శిస్థర్ గురించి మేము ప్రార్థనమైనా ప్రవ్వా శిస్థర్కి సర్జరీ జరగకూడదని ప్రార్థన అంశం ఉంది ప్రవ్వ ప్రవ్వ ఏ అనారోగ్యం ఉందో మాకు తెలియదు ప్రవ్వ ప్రతి అనారోగ్యాన్ని ఏసుక్రీస్థానంలో గద్దిస్తున్నాం శరీరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోమ నీకు ఏసు క్రీస్తనాములు దేవా బిడకు విడుదల దచ్చి ప్రతి పాపను క్షమించి రక్షణ మార్గం దయచే మన ప్రార్థిష్టమైన అరీతిగా రవి చెల్ల గురించి ప్రార్థిష్టమైన ఆ లివర్ హార్ట్ గురించి మేము ప్రార్థిష్టమైన దేవాతి దేవా సంపూర్ణంగా రెస్టోరేషన్ అనుగరించండి స్వస్థపరచండి ఆ కిడ్నీ లివర్ హార్ట్ లో ఉన్న దురాత్ని గద్దించండి స్వస్థత అనుగ్రహించండి నా దేవ నా ప్ర రక్షణ మార్గం బిడ్డకు అనుగ్రించండి వారి జీవితం మీరు కార్యం నా దేవ ఈ లోకపరమైన విషయాల నుంచి ప్రవ్వ మతపరమైన జీవితం నుంచి బయట తీసుకురండి ప్రవ్వ సంపూర్ణంగా ప్రవ్వ మీకొరకు సమర్పించుకొని మీకొరకు జీవించే బిడ్డగా తయారజీవం ప్రార్థిష్టమైనా నా దేవారీతిగా ప్రవ్వ రాజేశ్వరి క్యాన్సర్ గురించి మేము ప్రార్థిష్టం దేవ ఆ క్యాన్సర్ రోగాన్ని ఏస్తు క్రీస్తులో క్యాన్సర్ విచ్చిపె వెళ్ళిపోని కాజ్ఞాపిస్తున్నీకరిస్తున్నాము ప్రభావ్ బ్యాక్టరీ మీ అగ్నితో కాల్చి ప్రభావం సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి కుటుంబీకులంతా రక్షణ బంధాల ప్రభ వారి పాపంలో క్షమించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక అవకాశం కుటుంబాన్ని అనుగ్రహించమని ప్రాదిష్టమైన మీ కృప దయచేయమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రవ రీనాశిస్తారు పక్షవాతంతో బాధపడుతుంది ప్రవ్వ ఆ పక్షవాతంతో ప్రభావ బాధపడుతుంది ఆ రీతి బ్రెయిన్ ట్యూమర్ తో సర్జరీ కాబోతుంది ప్రవ నైనా కాబట్టినైనా ఆ కంశాల నుంచి మేము ప్రార్థిష్టమైన ఒక పక్షవాతం ఎత్తిన దురాత్మ మీరు గద్దించమని ప్రార్థిష్టమైన వీళ్ళకి సంపూర్ణ స్వస్థ తెచ్చేయండి ఆ బ్రెయిన్ ట్యూమర్స్ ఏస్తు క్రీస్తున్న ఇప్పుడు ప్రతి చీకటి శక్తి మీరు కాల్చేయండి ప్రభావ స్వస్థపచ్చండి ప్రవ్వా సర్జరీలో ప్రవ్వ మీరు విజయం దేండి వాళ్ళ పాప పదవ తరగతి తండ్రి వేసే చదువుతుంది ప్రవ్వ వాళ్ళ బాబు ఎయిట్ క్లాస్ చదువుతున్న ప్రవ్వ కాబట్టినైనా ఆ కుటుంబం మంచిగా ప్రభావ చదువుకోవాల బిడ్డలు భవిష్యత్ దీవించండి పర్లో కుప జ్ఞానం అని గురించి ఆ బిడ్డల ప్రభావిత భయభక్తులు కలిగి జీవించాలని సాయపడి రక్షణ మార్గం దామని ప్రార్థిష్టం ఆ వీధిలో అంతా రక్షణ బంధాల ప్రభావ సహాయపడమని ప్రార్థిష్టం కాలుకు ఒక సర్జరీ ఉంది ప్రభావ నాతో ఏమైనా సర్జరీ విషయాలు మేము ప్రార్థిష్టం అయినా మీరు విజయం అనుగరించండి స్వస్థపచ్చండి ప్రవ్వ మీ తండ్రి మీ నుంచి స్వస్థత పొందాల ప్రభ సమస్తం మీ నుంచే రావాలా ప్రవ్వ మీరు స్వస్థపచ్చే గొప్ప దేవుడిని వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి ఆ కుటుంబానికి ప్రభావ బీడికి స్వస్థ ధైత్యమని ప్రార్థిస్తుంది హత్యలో విజయం అనుగరించండి ఆ రీతిగా ప్రవ్వ నైనా ఈసయానికి ఎంతో వంద సంపూమైన ఆరోగ్యం ప్రవ్వ ఆ సిస్టర్ కు మీరు అనుగ్రించమని ప్రార్థిష్టమైనా సరిత సిస్టర్ గురించి మీకు ప్రార్థిస్తాం బ్లడ్ క్యాన్సర్ తో మా బాధపడుతుంది ప్రభ నా తన్ని మీరు స్వస్థపచ్చమని ప్రార్థిస్తాం ఒక ప్లేట్ క్యాన్సర్ అన్న దురాత్మని ఆ టీ మినిస్ని గద్దిస్తున్న ఇస్త క్రీస్తున్నాను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ్వాడకి సంపూర్ణ స్వస్థత దండి ఆ ప్లేట్ సంపూర్ణంగా నార్మల్ దెస్టోరేషన్ దండి స్వస్థపరచండి ప్రవ్వ అయినా క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల స్వస్థత బిడకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన కృపదల దేవానికి ఎంతో వన్నాాలు ఇస్తాయి అనికే నా దేవాలకి నా చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టం దేవా కాబట్టి బోన్ ప్రవ పెరగకూడదని ప్రభావ ప్రాధాంశాలు మేము చేస్తున్నాం ప్రభావ ఆ బోన్ సంపూర్ణ నార్మల్ దయచేయండి ప్రభావ రెష్యరేషన్ గెలిచం స్వస్థపచ్చమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రవ శివదాస బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రభా ఆ బ్లడ్ క్యాన్సర్ డిమైన్స్ మీరు గద్దించండి స్వస్థపచ్చండి ప్రోవా ఆ క్యాన్సర్ మీరు సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం వేసుకరిస్తున్నాము స్వస్థపచ్చండి ఆ క్యాన్సర్ బ్యాక్టీరియా ఇప్పుడే కాలిపోను కాక హలబీయ స్వస్థపచ్చండి మీ కొరకు సాక్షలు పెట్టుకోండి మరి క్షమించినైనా రక్షణ మార్గం అనుగ్రించండి ప్రోవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రారందిష్టమైన ఆ రీతిగా ప్రవతాన్ని దిల్లీ బ్రదరించి మీకు ప్రారంమైన మంచి జాబ్ దొరకాల ప్రవ నైనా జాబ్లో ప్రభావ ఉన్నత స్థితికి ఎదుగులాగిన పత్తి టూల్స్ ప్రవ నేర్చుకొని ప్రవ్వా హైర్స్ హైర్స్ లెవెల్కి ఎదుగులాగిన మీ కృపాన్ని గ్రహించి మనం ప్రార్థిష్టమైన మీ సేవలో నూతనంగా మీరు అభిషేకించి ఇంకా బలంగా మీ సేవలో వాడుకోండి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ప్రవ్వ నాది విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి అనేకలు రక్షణ నడిపించలాగా ఓ బలమైన సాధనంగా ప్రభావ మీరు వాడుకొని మీ మహమర్దమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం కుటుంబకులందరూ రక్షణ నడిపించండి ప్రవ్వ కుటుంబ చుట్టి అగ్ని కంచి పెట్టి మీ దూతల కాపులు అని గ్రహించమని ప్రార్థిష్టమైన నా దేవానికి ఎంతో వందాలు చెల్లిస్తున్నాం ఆ రీతిగా ప్రవ్వా అంశిక ప్రవ్వాప గురించి మేము ప్రార్థిష్టమైన హై షుగర్ నుంచి ప్రవ్వాళ్ళకి స్వస్థపచ్చమని ప్రార్థిష్టం అక్క షుగర్ రోగ నిత్తిన ప్రతి డిమేసి షుగర్ యేసు క్రీస్తువు నీకు నార్మల్ కావాలా ఏసు క్రీస్తును ఆ షుగర్ రోగం ఎత్తిన దురాత్మని గద్దిస్తుంది విచ్చిపెట్టి వెళ్ళిపోమని నీకు స్వస్థపచ్చని ప్రవ్వా మహిం పొందమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా తిమూతి బ్రదర్ ప్రభా శకుడు ప్రవ్వా ఆయన అనే వ్యాధితో ప్రవ్వా సెల్యులైటిన్ అనే వ్యాధితో బాధపడుతున్న ప్రవ్వ సెల్యులైటిన్ అనే దురాత్మ ఆ వ్యాధి ఆ రోగమా ఏసుక్రీస్త నేను గద్దిస్తున్నా ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో నూనడానికి వీళ్ళే ఏసు క్రీస్తం నీకు ఆజ్ఞాపిస్తున్నాను దేవ బిడివి సంపూర్ణ స్వస్థాన్ని గురించని ప్రవ నా దేవానికి ఎంతో వన్నాాలు చెల్లి శ్రంతగానే బాధపడుతున్న ప్రవ్వ స్వస్థపచ్చని ప్రవ ఆయన లెఫ్ట్ ప్రవ లెగ్ ప్రవ మీరు ముట్టని ప్రవ ఆ కాలు మీ రక్తాన్ని జీవాన్ని పోయిన ప్రవ డెడ్ పాడ్స్ ఉందో ప్రభావా మీ జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తలో ప్రతి చీకర్ శక్తి మీరు మీ జీవంతో నింపినైనా రెస్టోరేషన్ అందించి స్వస్థపచ్చి మీ కొరకు సాక్ష్యం పెట్టుకుంటున్న నాగేశ్వరరావు దగ్గర గురించి మీ ప్రాదిష్టంలో ప్రాబ్లం ఉంది ప్రభావ కిడ్నీ ప్రాబ్లం ఉంది ప్రభావ నా దేవానికి ఎంతో వంద చేస్తాం ఆ లంగ్స్ లోని ఏ ప్రాబ్లం ఉందో మాకు తెలియదునైనా మీకు తెలుస్తుందైనా మీకు తేటగా కనిపిస్తుంది ప్రభావ ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ లోనూ సంపూర్ణంగా స్వస్థపచ్చని ప్రభ పతి అనారోగ్యాన్ని ఆ కిడ్నీస్ లంగ్స్ లోని టీవీని స్వీట్స్ ని గద్దిస్తున్న దురాత్మ శక్తులారెచ్చిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తు నాములు అర్ధురాత్ నుంచి విడిపించండి స్వస్థపచ్చండి ప్రవ్వ మరి పాపం నుంచి క్షమించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని రక్షణ మార్గాన్ని గరించండి ప్రవ్వ మీ కొరకు సాహసలు పెట్టుకోమని ప్రార్థిష్టం కుటుంబంతో రక్షణ నడిపించమని ప్రాధిష్టమైన ఆ రీతిగా ప్రవ్వ నితిన్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టం యాక్సిడెంట్ అయింది ప్రవ కాలు ప్రవ విరిగింది ప్రభ కాబట్టి నేను ఆ బెదిరి గురించి మేము ప్రాదిష్టమైన మీ కృపల జ్ఞాపకం చేసుకొని ఆ కాలు ప్రభ ఎక్కడైతే ఇరిగిందో ఆ ఎముకతో మేము ఆ బౌన్స్తో మేము మాట్లాడుతున్నాం మిత్రుని బెదిరి యొక్క ఎముకలతో మేము మాట్లాడుతున్నాం ఏసుక్రీస్తున్నాములో ఆజ్ఞాపిస్తున్నాను తిరిగి రెస్టోరేషన్ కావాలా ఎక్కడ ఇరిగిపోయింది అక్కడ తిరిగి సంపూర్ణంగా రెస్టోర్ గా ఏసుక్రీస్తున్నాములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రవ్వా ఆ ఎంకలు మీ జీవంతో చేయండి మీ జీవంతో నింపండి స్వస్థతను గరించమని ప్రార్థిష్టమైన గొప్పదేవ కుటుంబంతో రక్షణ రావాలో ప్రవ్వ సహాయపడమని ప్రార్థిష్టమైన ఆ కుటుంబీకులందరూ రక్షణ నడిపించండి వారు క్షమించండి ప్రభావ బంధకాల నుంచి చీకర నుంచి విడిపించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం రక్షణ కార్యం ఆ కుటుంబంలో మేము ఆ రీతిగా ప్రభ జరిమే పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైన ్రదర్ మీరు తాకండి ప్రభా స్వస్థపచ్చమని ప్రాదిష్టమైన ప్రభావ అతనికి ఎలాంటి అనారోగ్యం ఉందో మీకు తెలిసినైనా ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణ మీరు విడుదల తెచ్చండి స్వస్థపచ్చండి ప్రభావ నూతనంగా ప్రభ మీ సంపూర్ణంగా సమర్పించుకొని మీ సేవ చేసే బిడ్డ చేసి మీ లేవనెత్తి మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రాదిష్టమైన ప్రతి ఆటంకాలు కొట్టివేమని మీ సేవలో మీరు బలంగా వాడుకోమని ప్రార్థ్యమైన ఆ రీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో కుటుంబాలకు అందరి గురించి మేము ప్రార్థిష్టమైన వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాలు మీరు నూతనంగా మీరు అభిషేకించండి ఈ చివరి కాలం పడవరి కాలంలో మేము ఉంటుండంగా ప్రవ్వా నైనా ప్రతి విషయంలోనైనా మీకు ప్రవ్వా విధేయత చూపించినైనా వినయ భయభక్తులు కలిగి భయముతోని వణుకుతోని ప్రవ భయభక్తులు కలిగి మీ కొరకు మీ జీవించాలా ఈ చివరి అంత్య దినాల్లో భయంకరమైన కాలాలు అపాయకరమైన కాలాలు వస్తాయి మీరు కాబట్టి నైనా ప్రతి విషయంలో మేము జాగ్రత్తగా బహుజాగ్రత్త కలిగి ఉండాలా మరి విశేషంగా అనేకులు ప్రవణ తాన్ని రక్షణకు రావాలా ప్రవ మీ సువార్త మేము ప్రకటించాలా అనేకులు ఆ భయంకరమైన బంధకాల నుంచి ఆ చీకటి శక్తుల నుంచి మేము విడిపించాలా ప్రభావ మీ పరలోక రాజ్యానికి మీకు పెళ్లి విందుకు మేము వాళ్ళందరినీ సిద్ధపరచాలా ప్రవ్వా అలాంటి అభిషేకం అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి దయనీశలో మేము భయపడకుండా దయనిషియులను చింతించకుండా విశ్వాసమైన మీ వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తాల ప్రవ్వా ఈ పరుగు పందులో మేము అలసపోకుండా ప్రవ్వా అలసట పడకుండా చిక్కులు పడకుండా ప్రవ్వ మిమ్మల్ని చూస్తే మేము ముందుకు సాగిపోయి బిడ్డలుగా తయారు చేయమని మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి ఇంకా బలంగా మమ్మల్ని వాడుకోని ప్రవ అంత్య దినాలలో ప్రభావ గొప్ప ఉద్యవంతోని ప్రవ మీ వాక్ మీకు శువార్థ మేము ప్రకటించాలా అనేకులు ప్రవ బంధకాల నుంచి బలాత్కారాల నుంచి ప్రభావాలు విడుదల పొందాలా నా దేవా నా తన మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభ నా దేవా అభిషేకం అలాంటి సేవలు మీరు మమ్మల్ని అందరూ నడిపించమని గొప్ప దేవానికి ఎంతో వన్నాాలు ఇసయ్యా మీరు ఆకడ బాగు తొరుగుంది ప్రభా మేము సిద్ధపడి అనేకులు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ మేము ప్రకటించాలా ప్రభావ నైనా నమ్మిన వారి శిష్యులుగా తయారు చేయాల నా దేవా ఈసయ్య ఎంతో మంది ప్రభా బంధింపబడినారు ప్రభా బంధకాలు ఉన్నారు ప్రభావ నైనా ఈసయ ఈ లోకపరమైన ఆచారాల్లో ప్రభా దుష్ట శక్తులతోని ప్రభావ వాళ్ళ పూర్వీకులు వినిపిస్తలేదు స్థితిలో వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళందరికీ మీ విడుదల దచ్చేయాలి ప్రవ్వ ఇక్కడ సత్యాన్ని వాక్యాన్ని ప్రవ్వ అనేకులు ప్రకటించి వాళ్ళందరినీ ప్రవ్వ సత్యంలో నడిపించాలి అలాంటి సేవలు నడిపించి ప్రతి చోట మీ కొరికొక మమ్మల్ని నిలబెట్టుకొని మీరు ఆ కొరకు ఈ గ్రూపుల ఆరాధన పాల్గొన్న ప్రదర్శిస్తులు అందరి కుటుంబాలు దీవించి ఆశ్రయించి బలపరిచి వాళ్ళకున్న ప్రతి అవసరాలకు మీరు తీర్చని ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి విషయంలో మీ కృపా నిరించి నడిపించి విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోయాలనే కృప దయచేమని ప్రతి చోట మీ అందరినీ శాసన పెట్టుకొని మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఈ రాతి కాల సమయంలో మంచి నిధులు అనుగ్రహించండి ఆయన ఏకమలేశ్రీని స్థుతించి మయం మీ కృప మాకు అనుగరించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబిపిఎం గ్రూప్లను బేదర్శ చేస్తారు కుటుంబాలకి ప్రార్థనాలున్న ఆ కుటుంబాలందరికీ సదాకాలం ఆయన కృపా క్షేమములు రక్షణానందం ఆయన మహిమ సమస్తం ఆయన వచ్చేంత వరకు తోడేను గాక ఆమెన్ ప్రేజ్ లాంశిస్తారు అందరికి ప్రేజ్లో